అస్సలం అయి వరకాల్లిహున్లాహి వు అలా అలీహి అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరకం నరక వాసులు నరక శిక్షల గురించి ఇన్ని కార్యక్రమాల్లో ఇన్ని వివరాలు మేము ఏదైతే తెలియజేస్తున్నామో దానికి సంబంధించిన ఏ ఒక కోణం కూడా మన ముందు ఏ లోటు లేకుండా స్పష్టంగా తెలిసి రావాలి మరియు మనం ఆ నరకం పట్ల భయపడి దానికి ముందు సిద్ధమయ్యే ప్రయత్నం చేయాలి మహాశివులారా నరకం గురించి వివరాలు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే దాని పట్ల భయం కూడా మనకు ఎక్కువగా కలగవచ్చు ఆ ఉద్దేశంతోనే ఇన్ని వివరాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈనాటి శీర్షికలో నరకవాసులు ఏ ఏ సందర్భాలలో పశ్చాత్తాపడతారు ధపడతారు గతంలో వారి జీవితం అవిశ్వాసంలో పాపాల్లో ఏదైతే గడిచిందో దారని గుర్తు చేసుకొని మరీ చింతిస్తారో అల్లాహోతాల వాటిలోని ఎన్నో సందర్భాలను కురాన్లో కూడా పేర్కొన్నాడు కురాన్లో కూడా ప్రస్తావించాడు మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అయి వసలం వారు కూడా एनो सदर्भाल मन को वाटी मनम गुणपाठाली मनमको अखड़कीन तरवात इलाट पश्चातापम बाध चिंता रोधनक गुरी काकूड सामधु ना लेपड़न तरवात मैदान एमीको प्रजल ఆ మైదానంలో అల్లాహ తీర్పు కొరకు రావాలని వేచిస్తూ ఉంటారు ఆ సందర్భంలో నరకాన్ని వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఆరోజు నరకాన్ని తీసుకురావడం జరుగుతుంది అప్పుడు మనిషి గుర్తు తెచ్చుకుంటాడు లహు లహుక్రా అప్పుడు అతను గుణపాఠం నేర్చుకుంటే అప్పుడు అతను గత విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఇక విశ్వాసం మార్గం మీద మనముండాలి అని కోరుకుంటే ఏంటి లాభం తులి హయాతి అప్పుడు చాలా బాధతో అంటాడు అయ్యో నేను నా ఈ ముందు జీవితం గురించి ఏదైనా విశ్వాసం సత్కార్యాలు లాంటివి ముందే పంపుకొని ఉంటే ఎంత బాగుండు నీకేమైనా లాభం ఉంటుందా ఉండదు ఇంకా ఎప్పుడైతే కర్మపత్రాలు ఇవ్వబడతాయో తన కర్మపత్రాన్ని ఎడమ చేతిలో వెనుక నుండి పొందినప్పుడు కూడా మనిషి బాధపడతాడు అమ్మ మనకి ఎప్పుడైతే మనిషికి వెనుక నుండి అతని కర్మపత్రం ఇవ్వడం జరుగుతుందో అతడు చావును పిలుస్తాడు ఆ తర్వాత అతను నరకంలో ప్రవేశిస్తాడు ప్రపంచంలో ఉన్నప్పుడు తన ఇంట్లో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఎంతో బాధకు గురవుతున్నాడు కానీ ఈ బాధ అతనికి ఏ లాభాన్ని ఇవ్వదు మూడో సందర్భం ఎక్కడైతే మనిషి పశ్చాత్తాపానికి బాధకు గురవుతాడో అది ప్రళయ దినాన ఎప్పుడైతే అతనికి తెలిసిపోతుంది నేను ప్రవక్త మార్గాన్ని అవలంబించకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలంని విశ్వసించకుండా నా నాయకులను నా స్నేహితులను నా దగ్గరి వారిని నేను వారిని స్నేహితంగా చేసుకుని వారిను అనుసరించాను కదా అప్పుడు స్వయంగా తన చేతులను తన పనులతో కొరుక్కుంటాడు తన చేతులను తన పనులతో కొరుకుతాడు మరియు بادهتو الى انتادو يا ليتني اتخذت مع الرسول سبيلا ايو نينو پروكت مارغانني اولاً بینچه انتا باغوندو نو يا ويلتا ليتني لم اتخذ فلاناً خليلا ايو نا پارغانو نينو فلانا وقتنی ناس نهتنی گا چیسکو کنٹی انتا باغوندو لقد اضلني عن الذكر بعد اذ جاءني నా వద్దకు సన్మార్గం వచ్చిన తర్వాత నా ఆ స్నేహితుడు నన్ను ఆ సన్మార్గం నుండి దూరం చేసి పెడమార్గంలో పడవేశాడు మరో సందర్భం ఎక్కడైతే మనిషి పశ్చాత్తాపానికి గురై బాధపడతాడో తన వెనకటి జీవితాన్ని గుర్తు చేసుకుంటాడో ఎప్పుడైతే అతని యొక్క పాపాలు అతని మీద వేయబడి వాటిని మోసుకుంటూ ఉంటాడో ఒక సందర్భం ప్రళేదినాన ఇలాంటిది కూడా వస్తుంది అప్పుడు యా హసరతా అలామా ఫర్రతు ఫి జంబిల్లా అయ్యో నా పాడు గాను నేను అల్లా విషయంలో ఎంత లోటు చేశానో అప్పుడు ఈ విధంగా బాధపడతాడు సూర్యనామలో కూడా ఇలాంటి ఓ ప్రస్తావన వచ్చి ఉంది ఇంకా ఏ సందర్భంలోనైతే మనిషి పశ్చాత్తాప పడతాడో అందులో ఒకటి నరకాన్ని తమ కన్లారా చూసుకొని శిక్షను అనుభవించే సందర్భంలో అసర్రున్నదామతలమ్మ రావు లాదాబ్ ఎప్పుడైతే ఆ శిక్షను వారు తమ కన్లారా చూసుకున్నారో తమ సిగ్గుచేటును పశ్చాత్తాపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆ సందర్భంలో దాచుకోవడం కూడా ఏ ప్రయోజనం కలుగజేస్తుంది వారికి ఈ విషయం సొరియూనుస్ ఆయనంబర్ యాభై నాలుగులో ఉంది మరో సందర్భం ఎక్కడైతే వారు పశ్చాత్తాపానికి గురవుతారో స్వర్గవాసులను స్వర్గంలో వెళ్తున్నది చూసి వారి పట్ల నరకం గురించి తీర్పు జరిగింది కదా అని తెలిసినప్పుడు యా వైలతనా కద్కున్న ఫీగఫ్ లమ్మిన్హాదా బల్కున్నా వాలిమీన్ అయ్యో మా పాడుగాను మేము ఈనాటి ఈ విషయం పట్ల ఎంతో అశ్రద్ధకు గురి అయి ఉంటిమి అంతేకాదు వాస్తవానికి మేమే దౌర్జన్య పరులము మరియు దుర్మార్గంలో పడి అని వారు ఆరోజు తమ అశ్రద్ధను గుర్తు చేసుకుంటారు కానీ అప్పుడు ఏమి లాభం ఎప్పుడైతే వారిని నరకంలో వేయడం జరుగుతుందో నరకంలో పక్కలు మార్చి మార్చి వారిని శిక్షించడం జరుగుతుందో ఒకవైపు కాల్చారు మారుస్తారు మరోవైపు కాల్చబడుతుంది మరీ మారుస్తారు మరోవైపు కాల్చబడుతుంది ఈ విధంగా ఎప్పుడైతే వారికి శిక్షలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ఇహలోకములో అల్లాహను అల్లాహ యొక్క ప్రవక్తను వదిలి ఏ ఏ పెద్దలను నాయకులను ఏ ఏ సమాజ అధికారులను వారు నమ్ముకుంటూ వారి వెనుక నడుచుకుంటూ వారికి విధేయత చూసు చూపుకుంటూ వచ్చారో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటారు ఎప్పుడైతే వారి ముఖాలను నరకంలో తిప్పడం జరుగుతుందో యకులూన యాలైతనల్లాహ అతాన రసూలా అప్పుడంటారు అయ్యో మేము అల్లాహకు విధేయత చూపి ప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఇంత బాగుండును ఒక రబ్బన ఇన్న అతన సాధతన ఒకబరా అన ఫాదల్ సబీలా ఇంకా వారంటారు ఓమా ప్రభువా మేము మా నాయకుల మా పెద్దల బాటను అనుసరించాము వారికి విధేయత చూపాము వారు మమ్మల్ని పెడమార్గం పట్టించారు ఇంతేనా ఇంకా లేదంటే వారి గురించి ఏదైనా శపిస్తారా అవునండి ఎలా ఎలా శపిస్తారు ఎలాంటి ఇంకా వారి గురించి వారు ఆ సమయంలో బద్దువా చేస్తారు నరకవాసులు ఏయే సందర్భాలలో పశ్చాత్తాపడతారో ఆ విషయాలను మీరు వింటున్నారు ఎవరైతే నరకంలో కాల్చబడతారో వారి పక్కలను మార్చి మార్చి వారిని కాల్చడం జరుగుతుందో అప్పుడు వారు గుర్తు తెచ్చుకుంటారు అల్లాను అల్లా ప్రవక్తను వదిలి వారి పెద్దలను ఏదైతే వారు అనుసరించారో అది తప్పు అని అప్పుడు వారి గురించి రబ్బనా ఆతిహింధాబ్ ఓమా ప్రభువా వారికి రెట్టింపు శిక్ష నీవు ఇవ్వుహుం లానన్ కబీరా మరి వారిని వారిపై పెద్ద పెద్ద శాపరాలను నీవు కురిపించు నీ యొక్క కరుణకు వారిని దూరం చేయి ఈ ఆయతుడు సూర్య అహజాబ్లోని అరవై ఆరు నుండి అరవై వరకు మహాశివులారా తీయండి కురాన్ చదవండి అనువాదంతో దానిని భావాలతో గ్రహించండి సన్మార్గాన్ని అవలంబించండి అల్లా నాకు మీకు మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక ఇంకా ఏ ఏ సందర్భాలలోనైతే నరకవాసులు పశ్చాత్తాపడతారో వాటిలో ఒక సందర్భం నరక వాసులతో పాటు కొందరు ముస్లింలు కల్మా చదివిన వారు షిర్క్ చేయని వారు వేరే పాపాల కారణంగా నరకంలో ఉంటారు అయితే వారు నరకంలో ఉన్నది చూసి అవిశ్వాసులు షిర్క్ చేసేవారు ఎత్తి పొడుస్తారు మీరు అల్లాను ఆరాధించేవారు కదా మరి మా మాదిరిగా మీరు కూడా ఎందుకు నరకంలో పడి ఉన్నారు అప్పుడు అల్లాహుతాల సిఫారసు చేసే వారిని సిఫారసు చేయటానికి అనుమతించి వారి సిఫారసుతో ఆ కల్మ చదివిన షిర్క్ చెయ్యని వేరే పాపాల వల్ల నరకంలో వచ్చి పడి ఉన్న వారిని నరకంలో నుండి తీసి స్వర్గానికి పంపిస్తాడు ఆ సందర్భంలో ఆ విశ్వాసులు అంటారు రూబమాయ వద్దుల్లదీన కఫరూలౌఖాను ముస్లిమీన్ అయ్యో ఏ పాపాలు తప్పులు జరిగినా జరిగినా మేము కూడా ముస్లిములమై ఉండేది ఎంత బాగుండు కనీసం కొన్ని రోజులు ఇలాంటి శిక్ష భరించిన తర్వాత నైనా మేము స్వర్గంలో వెళ్ళేవారుము కావచ్చు కదా వారి మాదిరిగా అని అప్పుడు పశ్చాత్తాపడతారు అప్పుడు బాధపడతారు అల్లాహు అక్బర్ నిజంగా సోదరు సోదరి మనలారా ఈ ఆయ చదివిన తర్వాత దీనికి సంబంధించిన ఇమాం తబరి రహమతుల్లా అలీ తన తఫ్సీర్లో ఈ సంఘటన పేర్కొన్న తర్వాత నా మనసు కరిగిపోయినట్లుగా ఏర్పడుతుంది ఆ విషయాన్ని కూడా అల్లావతల ఇంత వివరంగా మనకు తెలియజేసి మనం నరకంలో పోకూడదు అని అల్లాహతల మనపై ఎంత కరుణిస్తున్నాడు అయినా మనం ఇంకా ఇస్లాం పట్ల ఎన్నో దురాలోచనలకు గురి ఇస్లాం పట్ల బురద చల్లే వారికి తోడుగా ఉండి ఇస్లాం నుండి దూరం అవుతూ ఉందామా అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక మహాశివులారా ఆ నరక పశ్చాత్తాపం వారి బాధ వారి రోదన ఇంకా మితిమీరి పెరిగిపోతుంది ఇంకా ఎక్కువవుతుంది ఏ సందర్భంలోనంటే ఎప్పుడైతే ఇటు స్వర్గం అటు నరకం ఆ రెండిటి మధ్యలో చావును ఒక పొట్టేలు రూపంలో తీసుకొచ్చి జిబా చేయడం జరుగుతుంది ఆ సంఘటనను చూసి ఇక చనిపోదామంటే చావు కూడా రాదు కదా ఎందుకైతే మేము అవిశ్వాసానికి పాల్పడ్డాము ఎందుకు ఆ సృష్టికర్తతో మేము ఇతరులను భాగస్వాములుగా చేశాము అని చాలా బాధపడతారు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం ఆ సంఘటనను ప్రస్తావిస్తూ ఏ సంఘటన చావను సైతం పొట్టేలు రూపంలో తీసుకొచ్చి విభ చేసే సంఘటన దానిని ప్రస్తావిస్తూ ఫయస్దాదు అహ్లు జన్నతి ఫర్ ఇలా ఫర్దాదు అహ్ నరి ఈ విధంగా స్వర్గవాసుల సంతోషంలో వారి సంతోషానికి హద్దు లేకుండా ఇంకా సంతోషం పెరిగిపోతుంది చావులేదీగా మనసర్గంలో ఆనందంగా సదాకాలం శాశ్వతంగా బ్రతికి ఉందాము అని మరోవైపు లావా నరకవాసుల బాధ వారి రోధన మరింత ఎక్కువగా పెరిగిపోతుంది యోమల్ హలాంటి పశ్చాత్తాపడే ఆ రోజు గురించి వారిని మీరు హెచ్చరించండి ఇ కుదు అమర్ అప్పుడు తీర్పు సంపూర్ణంగా జరిగిపోతుంది చివరికి చావుకు కూడా చావు వచ్చేస్తుంది ఫి ఫిగఫ్లెన్ ఇప్పటికీ వారు అశ్రద్ధలో పడి ఉన్నారా వహు లాయున్ ఇప్పటికీ కూడా వారు విశ్వసించడం లేదా అయితే తప్పకుండా మరి వారికి ఇలాంటి పశ్చాత్తాపడే రోజును చూసుకోవాల్సి వస్తుంది సోదరులారా సోదరి మనులారా సూర్య మర్యంలోని ఈ ఆయత్ ఆయత్ నంబర్ ముప్పై తొమ్మిది మరోసారి మీరు గమనించండి మరోసారి దీని అనువాదాన్ని చూడండి హస్రా ఇలాంటి పశ్చాత్తాప ఆ రోజు గురించి మీరు హెచ్చరించండి ఎవరైతే ముందు నుండి విశ్వాసులున్నారో ప్రత్యేకంగా మొదటి ఆదేశం ప్రవక్త ముహమ్మ సుల్ సలంకి ఇవ్వడం జరుగుతుంది మీరు వారిని హెచ్చరించండి ఇలాంటి ఒక పశ్చాత్తాప రోజు వచ్చేది ఉంది అని ఇది కుదియల్ ఆమ్రం అప్పుడు తీర్పు సంపూర్ణమైపోతుంది చివరికి చావుకు కూడా చావు వచ్చేస్తుంది ఇంతటి సత్యం స్పష్టమైనప్పటికీ కూడా ఇంకా శ్రద్ధలోనా ఉండేది ఇంకా విశ్వాస మార్గాన్ని వదులుకొని ఉంటామా కాదు అని త్వరపడండి విశ్వాసం వైపునకు వచ్చేసేయండి అల్లా మనందరినీ కూడా నన్ను నా తల్లిదండ్రుల్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా అల్లా ఆ నరకం నుండి రక్షించుగాక ఆ స్వర్గంలో ఏ స్వర్గమైతే మనలోని ప్రతి ఒక్కరి గురించి అల్లాహుతాల సిద్ధపరిచి ఉన్నాడు ఒకవేళ మనం విశ్వాస మార్గం అవలంబిస్తే ఆ స్వర్గానికి అల్లా తల మనల్ని అర్హుణ్ణి చేయుగాక మహాశివులారా అన్ని కోరికలు రద్దయినాయి ఆశలన్నీ కూడా ఇక మిగలకుండా అయినాయి అప్పుడు ఏడుస్తారు ఏడుస్తారు ఏడుస్తారు ఎంతవరకంటే ఇక ఏడుపులో కంటి నీరు కూడా అంతమైపోయి రక్తం రావడం మొదలవుతుంది అల్లాహర్ ఎలాంటి పరిస్థితి గమనించండి ఎలాంటి పరిస్థితి గమనించండి ఇలాంటి ఒక్కరోజు రానుంది అల్లా తెలిపాడు ప్రవక్త అసలు అనుసరం తెలిపారు తప్పకుండా వస్తుంది రాకముందు మనం గుణపాఠం నేర్చుకుంటే మనం సుఖ సంతోషాలు పొందిన వారిలో కలుస్తాము ప్రవక్త సలల్లాహు అలైవలం తెలియపరచారు ఇబిని వాజా హదీత్ గ్రంథంలో అనసరదయ్యల్లాహు తన వారి యొక్క ఉల్లేఖనం షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహేహుల్ జామేలో ప్రస్తావించారులపై ఏడుపును పంపడం జరుగుతుంది ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు చివరికి వారి యొక్క కంటి నీరు అనేది అంతమైపోతుంది సుమ్మ ఎబుకూనద్దం ఆ తర్వాత కళ్ళ నుండి వారు ఏడుస్తూ ఉంటే కళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆ రక్తం కారుతూ కారుతూ పరిస్థితి ఎట్లవుతుంది ఈ చెంపల మీద చెంపల మీద గాలాలు కాలువల మాదిరిగా ఏర్పడతాయి మరి ముందే మనం విని ఉన్నాము ఒక్కొక్క నరకవాసి యొక్క శరీరం ఎంత లావుగా ఉంటుంది అతను కూర్చున్నాడంటే నాలుగు వందల యాభై కిలోమీటర్ల విడల్పోతనేది ఉంటుంది ఇంచుమించు ఎందుకంటే ప్రవక్త ఏం చెప్పారు మక్క నుండి మదీనా అని అందుకు ప్రవక్త సలసారి చెప్పారు ఎంత పెద్ద గాలాలు తయారవుతాయంటే వాటిలో పడవలను కూడా నడపవచ్చు అల్లాహో అక్బర్ ఇలాంటి ఘోరమైన శిక్ష ఎంతటి బాధ ఏడుస్తామంటే నీరు కూడా కన్నీరు కూడా అంతమైపోయినటువంటి పరిస్థితి మరొక ఉల్లేఖనం ఇంచుమించు దీని మాదిరిగానే ఉంది షేఖ్ హల్వాని రమహుల్లా సహీహాలో ప్రస్తావించారు ఇన్ అహ్లన్నారి నరక వాసులు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎంత నీరు కారుతుందంటే ఎంత నీరు కారుతుందంటే లవ్ ఉజ్రియతి సుఫు నుఫి దుము అహిం లజరత్ వారి కంటి నీళ్ళల్లో పడవలను కూడా నడపవచ్చు ఆ నీరు అయిపోయిన తర్వాత వైన్నహుం లయబు దమ్ ఆ తర్వాత వారు ఏడుస్తారు అప్పుడు రక్తం వారిలో కారుతూ ఉంటుంది మహాశివులారా గమనించండి ఏయే ఏ సందర్భాల్లో ఏ విషయాల్ని గుర్తు చేసుకుంటూ నరకవాసులు బాధపడతారో పశ్చాత్తాపడతారో రోదనకు గురి అవుతారో ఏడ్చి ఏడ్చి నీరు కూడా కన్నీరు కూడా అంతమై రక్తం ఏదైతే ఇన్ని వివరాలు మనకు తెలుపబడిన తర్వాత ఇకనైనా గుణపాఠం నేర్చుకోకుంటే మనది కూడా అదే పరిస్థితి అవుతుంది కదా అల్లాహుతాల మనందరికీ సన్మార్గం చూపుగాక ఆయన ఏకేశ్వరోపాసనా విధానాన్ని అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక మరియు నరకంలో చేర్పించే ప్రతి పాపం నుండి అల్లా మమ్మల్ని ఇహలోకంలో కాపాడి పరలోకంలో నరక శిక్షల నుండి కాపాడుగాక అలీ అసలం వరమీ వరకూ